తనమనసే తనకు తార్కాణవచ్చుగాక వినుకలి పరబుద్ధి వీనుల బట్టీనా చుట్టమైన వాడు తన చోటికి నమ్మికెగాక వెట్టివాడు సతమౌనా వేగినంత తాను అట్టే తన ఇంటి అన్నమాకటి కొదగుదాక పొట్టపొరుగు విందులు పొద్దు తప్పకుండునా వాడి ఇల్లాలు వంశమున నెక్కుగాక పూడగొట్టు కాంతతనకులమయ్యీనా వాడలో మంచి గుణము వాసి వన్నే తెచ్చుగాక ఏడనైనా అపకీర్తిహీనమే కాదా ఎక్కువ హరిగొల్చితే నిహపరమునిచ్చుగాక తక్కిన దేవతలింతటి కోపేరా చక్కని శ్రీవెంకటేశుడు సర్వాంతరాత్మకుడు దక్కక మనుషులాల తలచి బ్రతుకరు